సరళ వీళ్ళు నలుగురు ఎవరు ఈమె నా స్నేహితురాలు గిరిజ ఓహో ఈమె గిరిజ అవును వాళ్ళు నీ స్నేహితురాలు చెల్లెళ్ళ వీళ్ళు ఇద్దరు గిరిజ చెల్లెళ్ళు ఈమె రమ గిరిజ సొంత చెల్లెలు ఆమే ఉమా గిరిజ పెదనాన్నగారి కూతురు ఈమె సుగుణ గిరిజ చెల్లెలి స్నేహితురాలు వీళ్ళు నలుగురు నా స్నేహితురాళ్ళు వాళ్ల ఇళ్ళు ఎక్కడా మన సరోజ ఇంటి దగ్గర సరోజ ఇంటి నంబరు పదమూడు వీళ్ళ ఇంటి నెంబరు పద్నాలుగు సరళా లుగురు ఎవరు సరళ వీళ్ళు నలుగురు ఎవరు ఈమె నా స్నేహితురాలు గిరిజ ఈమె నా స్నేహితురాలు గిరిజ ఓహో ఈమె గిరిజ వాళ్ళు నీ స్నేహితురాలి చెల్లెళ్ళ వాళ్ళు నీ స్నేహితురాలి చెల్లెళ్ళ వీళ్ళు ఇద్దరు గిరిజ చెల్లెళ్ళు వీళ్ళు ఇద్దరు గిరిజ చెల్లెళ్ళు ఈమె రమ గిరిజ సొంత చెల్లెలు ఈమె రమ గిరిజ సొంత చెల్లెలు ఆమె ఉమా గిరిజ పెద్ద ఉమా గిరిజ పెద్దనాగారి కూతురు ఈమె సుగుణ గిరిజ చెల్లెలి స్నేహితురాలు ఈమె సుగుణ గిరిజ చెల్లెలి స్నేహితురాలు వీళ్లు నలుగురు నా ఇల్లు వాళ్ల వాళ్ల ఇల్లు ఎక్కడా మన సరోజ ఇంటి దగ్గర మన సరోజ ఇంటి దగ్గర సరోజ ఇంటి నంబరు 13 సరోజ ఇంటి నంబరు పదమూడు వీళ్ల ఇంటి నంబరు పద్నాలుగు వీళ్ల ఇంటి నంబరు పద్నాలుగు డ్రిఅప్ డ్రిల్ స్టార్ట్ గిరిజ గిరిజ స్నేహితురాలు స్నేహితురాలు గిరిజ స్నే గిరిజ నీ నీ స్నేహితురాలు గిరిజ స్నేహితురాలి <Ni> చెల్లెలు స్నేహితురాలిరిజ గిరిజ స్నేహితురాలి చెల్లెలుజ స్నేహితురాలి చెల్లెలు ఆమె గిరిజ స్నేహితురాలి చెల్లెలు స్నేహితురాళ్లు స్నేహితురాళ్ళు నా స్నేహితురాళ్ళు నా స్నేహితురాళ్ళు ఇద్దరు నా స్నేహితురాళ్ళు ఇద్దరు నా స్నేహితురాళ్ళు వాళ్ళు వాళ్ళు ఇద్దరు నా స్నేహితురాళ్లు వాళ్ళు ఇద్దరు నా స్నేహితురాళ్ళు పది పది నెంబరు పది ఇంటి ఇంటి నంబరు పది ఇంటి నంబరు పది స్నేహితురాలి స్నేహితురాలి ఇంటి నంబరు పది స్నేహితురాలి ఇంటి నంబరు పది మా మా స్నేహితురాలి ఇంటి నంబరు పది మా స్నేహితురాలి ఇంటి నంబరు పది సబ్స్టిట్యూషన్ వాళ్ళు ఇద్దరు నా స్నేహితురాళ్లేగ్గురు నా స్నేహితురాళ్లేలుగురు వాళ్ళు నలుగురు నా స్నేహితురాళ్లేదుగురు వాళ్లు ఐదుగురు నా స్నేహితురాళ్లే ఆరుగురు వాళ్ళు ఆరుగురు నా స్నేహితురాళ్లేరు నా స్నేహితురాళ్లే రవి నంబరు రాముడు ఇది రాముడి నెంబరు నా స్నేహితురాలు ఇది నా స్నేహితురాలి నెంబరు చెల్లెలు ఇది చెల్లెలి నెంబరు వాళ్ళు ఇది వాళ్ల నెంబరు మా ఇల్లు ఇది మా ఇంటి నెంబరు ఇది వీళ్ల నెంబరు రెస్పాన్స్ డ్రిల్ కమల ఎవరు నేను కమల నా స్నేహితురాలు సుబ్బలక్ష్మి నా చెల్లెలి స్నేహితురాలు పద్మ ఎవరు మీరు పద్మ మీ స్నేహితురాలు కోమల ఎవరు నువ్వు కోమల నీ స్నేహితురాలు అది మీ ఇల్లా కాదు మా ఇల్లు కాదు ఆయన నా స్నేహితుడు కాదు రమ మీ చెల్లెలామ మా చెల్లెలు కాదు గోపి రమ తమ్ముడా కాదు గోపి రమతముడు కాదు ట్రాన్స్ఫర్మేషన్ వాళ్లు మా స్నేహితురాళ్ళు ఈమే సరళ చెల్లెలు వీళ్ళు సరళ చెల్లెళ్ళు అది మా ఇల్లు అవి మా ఇల్లు అది పుస్తకం అది పుస్తకం కాదు మాస్టరు గారు కాదు మా ఇల్లు మీ ఇంటి దగ్గర మా ఇల్లు మీ ఇంటి దగ్గర కాదు ఇది మీ ఇల్లు ఇది మీ ఇల్లు కాదు